నమస్త అస్సు భగవన్ విేశరాయ మహాదేవాత కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవా ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం మీ అందరికి కూడా కంటిస్థం ఉత్సనం ఉంటాను నేను చాలా మీ దగ్గర చెప్పించాను వాస్తవంగా ఇది రుద్రంలో లేదు ఈ మంత్రం ఉంది రుద్రంలో లేదు కానీ ఇప్పుడు రుద్రం నమ్మక పారాయణం చేసేవాళ్ళకంతా తెలిసి ఉంటుంది ఈ మంత్రంతోనే చేస్తాం రెండవ అనువాకం ఈ మంత్రం లేకుండా స్టార్ట్ చేయడానికి అవకాశం లేదు కానీ ఇది రుద్రంలో లేదు రుద్రంలో లేకపోయినా ఇది ఎట్లా వచ్చిందో తెలుసా మనకు సంప్రదాయంలో వచ్చింది అది మనకు మన ట్రెడిషన్లో అందింది కాబట్టి రెండవ అనువాకం ప్రారంభం అయ్యేటప్పుడు ప్రథమ అనువాకం పూర్తయిన తర్వాత ఈ రెండవ అనువాకానికి ముందు ఇది మనం ఇది చదివిన తర్వాతే అది దానికి స్టార్ట్ అవ్వాలి అర్థమవుతుంది అందువల్ల నేను నంబర్ ఒకటి అనేది తర్వాత ఇచ్చాను నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంశే నమో అక్కడిచ్చాను ఎందుకంటే దీనికి ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది రుద్రానికి సంబంధించింది కాదు కానీ ఇది లేకుండా రుద్రం లేదు రెండో అనువాకం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక్కో సంప్రదాయం మనకు ఆ విధంగా భిక్ష పెడుతూ పోయింది సరేనా ముఖ్యంగా ఈ మంత్రాన్ని గురించి తెలుసుకోండి ఇది చాలా పరమ పవిత్రమైంది మీకు మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటిది సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమయ్యే సమయం జరుగుతూ ఉంటుంది తెలుసు సాయం సంధ్యా సమయం దాన్ని ప్రదోషం అంటారు దాన్ని ప్రదోషం అంటారు అదే ప్రదోషకాలం శివుడు నాట్యం చేసేటువంటి సమయం ప్రదోషకాల తాండవం నటరాజస్వామి నాట్యం చేసేది ప్రదోషకాల తాండవం ప్రతి సంధ్యాకాలం ప్రతిరోజు ప్రదోషం ఉందని అర్థం ఇప్పుడు అర్థమైందే మీకు అదే గనక త్రయోదశి నాడు రైజ్ త్రయోదశి నాటి ఏదైతే ఉందో దాన్ని మహాప్రదోషం అంటారు అది పరమ పవిత్రం ఏది త్రయోదశి ముఖ్యంగా త్రయోదశి మహాప్రదోష సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తే ఐహిక ఆముష్మకాలన్నీ కూడా లభ్యమవుతాయని ఫలం ఉంది ఇది సామాన్యమైనటువంటి మంత్రం కాదు శివస్మరణ కాబట్టి ప్రదోషకాలంలో శివస్మరణ జరగాలి వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు సాయంత్రం ఉందనుకోండి అన్నాను ఏదైనా మనం ఆచరిస్తేనే తెలుస్తుంది చేయకపోతే ఏమీ రాదు చౌదప్ప ఈ ప్రదోషకాలం ఈ రోజు నుంచి తీసుకోండి మీరు సాయంత్రం అంటే ఈ మంత్రం మీకు చాలా మందికి వచ్చు అనుకుంటున్నాను నేను రాకపోయినా మళ్ళీ ఒకసారి ఈరోజు కంఠస్థం చేసేయండి ఎంతసేపు అది చక్కటి మంత్రం ఇది సాయంకాలం సంధ్యా సమయంలో మీరెక్కడన్నా ఉండండి సరేనా ఇప్పుడు మన మహమ్మదేవి సోదరులతో వాళ్ళు ఎక్కడున్నా సరే నమాజ్ టైం వచ్చిందంటే గుడ్డ తీసేసేసి కూర్చుంటాడు అది మీరు ఎక్కడన్నా ఉండండి ఈవెన్ సినిమా హాల్లో ఉన్నా సరే బస్సులో ఉన్నా సరే సాయం సంధ్యా సమయం వస్తే ఓం నమస్తే అస్ భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవ్ అంటూ ఇ ఒక్కటి చెప్పేయండి చాలు దీని ఫలితం అనూక్ష్యం కానీ శాస్త్రం ఎంతవరకు పోయిందంటే ఒకవేళ ఇది కంఠస్థం చేయలేని వాళ్ళు ఉంటారు అనుకోండి బాబు వాళ్ళ కోసం ఏం చెప్పిందో తెలుసా శాస్త్రం నైనా ప్రదోషకాలంలో సాయం సంధ్యా సమయ వేళ నటరాజస్వామి ప్రదోష కాలతాండవం చేసేటువంటి ఆ పవిత్రమైనటువంటి సమయంలో ఈ మంత్రాన్ని నువ్వు జపించడం వల్ల నీకు అమోఘమైనటువంటి ఫలితాలు వస్తాయి ఒకవేళ ఈ మంత్రం నాకు రాదండి నేను పలకలేను నాకు స్మృతి లేదు నాకు చదువు అని అంటే శాస్త్రం చెప్పింది శివ శివ శివశివ శివశివ అనమానది ఆ టైంలో కనుక కనీసం ఇదైనా మీకు అవసరం లేదనుకుంటున్నా మీరు మంత్రం చెప్పొచ్చు నేను అనుకుంటా అదేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి చాలా ఇంపార్టెంట్ ప్రదోషకాలం సాయంత్రమ సంధ్యా సమయం అటు సూర్యాస్తమయం జరిగిపోతా ఉంది ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్ విఐపి ఆయన ముందు చెప్పలేము జస్ట్ ఆయన్ని చూస్తున్న మనసులో అనుకుంటే చాలు నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వర మహాదేవ్ శ్రీమన్ మహాదేవాయ నమే దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని పైగా ఈ మంత్రం ఇప్పుడు ఏకాదశ రుద్రులు అని మీరు విన్నుంటారు కదా ఇప్పుడు రుద్రంలో నమ్మకంలో పదకొండు అనువాకాలు చమకంలో పదకొండు అనువాకాలు రుద్రులు ఏకాదశి రుద్రులు ఇది శ్రీ రుద్రం ఇప్పుడు మీరు దీంట్లో చూస్తే మొత్తం ఏకాదశనామాలు రుద్రనామాలు పదకొండు ఉండయి విశ్వేశ్వరాయ ఒకటి మహాదేవాయ రెండు త్రయంబకాయ మూడు త్రిపురాంతకాయ నాలుగు త్రికాలాగ్ని కాలాయ ఐదు కాలాగ్ని రుద్రాయ ఆరు నీలకంఠాయ ఏడు మృత్యుంజయాయ ఎనిమిది సర్వేశ్వరాయ తొమ్మిది సదాశివాయ పది శ్రీమన్ మహాదేవాయ పదకొండు కాబట్టి ఏకాదశి రుద్రులని ఒకేసారి మనం పూజిస్తే స్తునిస్తే ఎంత మేలు జరుగుతుందో అంత జరుగుతుంది ఇటువంటిది అద్భుతమైనటువంటి స్తోత్రం కాబట్టి ప్రదోషం సాయంత్రం సమయాన్ని ప్రదోషం అంటారు త్రయోదశి రోజు మాత్రం డెఫినెట్ గా చేయాలి ఎందుకంటే ఇది మహాప్రదోషం దాని యొక్క ఫలితాన్ని అత్యద్భుతంగా చెప్పింది శాస్త్రం ఇది ఈరోజు మనం చూస్తున్నాం నమస్తే అస్థు భగవంతే భగవన్ అస్తు నమ అస్తు నీకు నమస్కారం నేను నీకు నమస్కారం సమర్పించుకుంటూ ఉన్నాయి ఎవరి భగవన్ హు ఇస్ దిస్ భగవన్ భగ అశస్థితి భగవన్ కదా భగ కలిగినటువంటి వాడు భగవన్ ఎవరండి ఆయన లక్షణాలంతా ఏంటి ఆయన గురించి తెలుసుకోవాలంటే విశ్వేశ్వరాయ అది నంబర్ వన్ విశ్వేశ్వరాయ విశ్వశ ఈ ప్రభు ఇది కాబట్టి ఈ విశ్వానికి ఎవడైతే ఈశ్వరుడో ప్రభు నియామకుడో ఆయన విశ్వేశ్వరుడు ప్లీజ్ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ కాబట్టి ఈ విశ్వంలో చాలా ధర్మాలున్నాయి ప్రతిదీ ధర్మంతో నడుస్తూ ఉంది ఇక్కడ నియతి ఒక ఆర్డర్ కనపడతా ఉంది ఎక్కడ చూచినా కూడా సలక్షణమైనటువంటి సృష్టి కాబట్టి ఇది ధర్మరూపంలో ఉంది దైవమే ధర్మ రూపంలో ఉన్నాడు కాబట్టి విశ్వస్ ఈశ్వర ఆయన దీనికి నియామకుడు ఆయన అధ్యయనంలో యావత్ ప్రపంచం ఉంది కాబట్టి ఆయన్ని చూచి సూర్యుడు భయపడుతూ ఉన్నాడు ఆయనకు భయపడి వాయు విస్తు ఉంది కాబట్టి సముద్రం కూడా చెల్లి కట్ట దాటి రాకుండా ఉంది ఆయనకి భయపడి సూర్య చంద్రాలంతా కూడా సక్రమంగా ఉదయాస్తమయలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన యొక్క అధీనంలో ఉన్నాయి కాబట్టి సర్వస్య ఈశ్వర విశ్వస్య ఈ రెండవది నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ దివశబ్దం ప్రకాశం మీరు చెప్పు అన్నసారు కాబట్టి దేవాయ అంటే ప్రకాశించేటువంటి వాడు మహాదేవాయ మహాద్భుతంగా ప్రకాశించేటువంటి వాడు ఉద్యద్స్కర కోటి ప్రకాశం ఉద్యత్ భాస్కర కోటి ప్రకాశం ఒక్క సూర్యుడు వస్తే ఉదయిస్తే ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి సూర్యుడు ఆకాశం మీద ఉన్నాడు అనుకోండి పోతూ పోతూ మనం ఎంత పని అనుకున్న పని జరగలేదని పైకి ఇట్లా దూచామనుకోండి సూర్యుడు కనుక దర్శనం అయితే మళ్ళీ మనకు ఎవరు కనిపించరు కొద్దిసేపు ఒక్క సూర్యుడే కదా ఒకటే ఒక సూర్యుడు అటువంటిది ప్రకాశం ఉద్యత్ ఆయన ఎవడైతే ఉదయిస్తూ ఉన్నాడో ఉదయభానుడు అటువంటి సూర్యుల ప్రకాశం కోటి సరేనా అది దేవు ప్రకాశం కాబట్టి ఉద్యద్భాస్కర కోటి ప్రకాశం ఆ దహన మూర్ధానం ఆ దీప్త దహన మూర్ధానం కోటిశ్వూర్య సమప్రకాశంగా గోచరిస్తూ ఉన్నాడు అట్ ద సేమ్ టైం ఆయన ముఖములో అగ్ని ప్రజ్వలించినట్టుగా ఉంది ఎందుకో తెలుసా మూడవ నేత్రం ఉండేటువంటి వాడు గనక అటువంటి వాడు కాబట్టి మహాదేవాయ కాబట్టి నమస్తే అస్థు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రయంబకాయ అంటే మూడు కనులు రెండు కళ్ళేమో సూర్య చంద్రుడు ఆయనకి రెండు కళ్ళు సూర్యుడు చంద్రుడు శశి సూర్యనేత్రం ఇక్కడ విశ్వ సందర్శన కాబట్టి త్రయంబకుడిని మనం చూచినప్పుడు ఇక్కడ కూడా విశ్వూప సందర్శనం భగవద్గీత విశ్వూప సందర్శనం అనాది మధ్యంతమనంత వీర్యం అనంత బాహోహో శశి సూర్య నేత్రం అర్జునుడు చూచినప్పుడు ఆహా అనంత బాహుహో కబట అనేకమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడివి నీకు ఆది ఎక్కడో మధ్యం ఎక్కడో అంతం ఎక్కడో నాకు కనిపించడం లేదు అనాది మధ్య అనంత విర్యం అనంత శక్తివంతుడు నీవు అనంత వీర్యం అనంత శక్తివంతుడే అనంత బాహు శశి సూర్యనేత్రం అనంత బాహు ఎక్కడ చూసా నీ బాహులో నీ హస్తాలు ఉన్నాయి శశి సూర్య నేత్రం సూర్య చంద్రులని నక్షత్రంగా మన కలిగి ఉండవు కాబట్టి నీకు రెండు కళ్ళు ఏమిటి ఒక కన్ను కొడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు శశి సూర్యనేత్రం పశామి ధీప్త హుతవక్ పశ్యామి త్వ అన్ని యొక్క దీప్త హుతాశ వ్రం పశ్యామి రెండు కళ్ళు సూర్య చంద్రుడు శశిసూర్య నేత్రం మూడవ కన్ను ఏదైతే ఉందో అది ఎక్కడుందో తెలుసా అగ్నిలాగా ముఖంలో ప్రకాశిస్తూ ఉంది అన్నాడు అదే మూడవ కన్ను పరమాత్మది అందుకని ఆయన త్రయంబకం హే భగవాన్ ఇదంతా కూడా ఏమిటంటే విరాట్ రూపం శ్రీకృష్ణుడు యొక్క విశ్వరూపం ఎట్లాగైతే ఉందో శశిసూర్య నేత్రం ముఖమంతా కూడా అగ్ని ఇదంతా కూడా పరమేశ్వరుడు దగ్గరకు వస్తే అంత ఒకటే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మన గోచరం అవుతా ఉంది సూర్య నేత్రం ఆయనకి సూర్య చంద్రులు రెండు కళ్ళులాగా ఉన్నారు అట్లాగే మూడవ నేత్రం అగ్ని కాబట్టి సూర్యుడు సూర్యుని ప్రకాశంతో ప్రకాశించేటువంటి చంద్రుడు అట్లాగే అగ్ని సూర్య చంద్రాగ్నులు ఆయన ముఖంలోనే గోచరిస్తూ కుడి కన్ను ఎడమ కన్ను సూర్య శశి నేత్రం దీప్తం చాలా దివ్యంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఇక మూడవ కన్ను కూడాను ముఖంలోనే ఉంది అని అర్థం ఇది పరమేశ్వరుని యొక్క త్ర్యంబకుని యొక్క విశ్వరూప దర్శనం ఇది ఎందుకో తెలుసా ఇట్లా చూచామనుకోండి శశి సూర్య నేత్రం అన్నప్పుడు విరాట్ రూపం పురుష సూక్తంలో కూడా ఇదే భగవద్గీతలో కూడా ఇట్లాగే విశ్వరూప సందర్శించాం కనుక ఒక్కసారి భగవంతుని విరాట్ రూపంగా విశ్వరూపంగా చూచినప్పుడు ఎప్పుడైతే సూర్యుడు చంద్రుడు కళ్ళు ఇంకా పైన తలంతా ఎక్కడుంది స్వర్గంలో ఉందని అర్థం ద్విలోకం నిన్న చూచినట్టుగా సరేనా ఇకపోతే ఆయన పాదాలు ఎక్కడుండని భూమి మీద ఉండే కాబట్టి ఆయన దేహం అంతా ఈ అంతరిక్షం అందువల్ల అంబరం అంటే ఆకాశం జ్ఞానపూరితమైంది అర్థం చేసుకోవాల్సింది అందువల్ల చిదంబరేశ్వరుడు చిత్తని అంబరంగా కలిగినటువంటి వాడు ఈ ఆకాశం కూడాను ఆయన యొక్క దేహమే ఇలా చూసినప్పుడు మహేశ్వరిని యొక్క విశ్వరూపాన్ని మనం చూస్తూ ఉన్నాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వర విశ్వశ ఈశ్వర ఇక్కడికి మూడు కన్నులు కలిగినటువంటి వాడు ఎప్పుడైతే రెండు కళ్ళు పైన కనపడుతున్నాయో ఈ అక్కడే మూడవ కన్ను ఉంది అదంతా కూడా ద్విలోకం భూలోకం దగ్గరకు వచ్చే పాదాలు ఉన్నాయి ఈ అంతరిక్షం ఏదైతే ఉందో అదంతా కూడాను ఆయన యొక్క దేహం ఉంది కాబట్టి ఈయన పూజ చేశాం అనుకోండి త్రైంభకుడికి ఏం తీసుకెళ్లి పూజ ఏది నైవేద్యంగా పెట్టాలి సరేనా దీనికి ఒక కథ ఉంది విఘ్నేశ్వరుడి కథ అంటే పెద్దగా ఏమీ లేదు ఒక సుబుడికి అదంతా ఇప్పుడు చెప్పను విఘ్నేశ్వరుడు ఒకసారి పరమేశ్వరుడిని ధ్యానించాలనుకున్నాడట పార్వతీదేవి పిలిస్తే చిన్నప్పుడు ఆయన చెప్పుడు లిటికేషన్సే కదా విఘ్నేశ్వరుడు అంటే నాయన ఇటు రాయన టిఫిన్ చేసిపోతూ అని పార్వతీదేవి ఉండమ్మని నేను పూజ చేసుకుని వస్తాను ఓరిని ఆయన ఒక పూజే కానీ చేసుకుని రా తొందరగా అని ఆమె అక్కడ దోశలు వేస్తా ఉందట వచ్చి పూజ చేస్తూ ఉన్నాడు ఏమీ లేవు అక్కడ ఎవరికి పూజ ఇదే నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిలోచనాయ త్రికాలగ్ని కాలాయ కాలాగ్ని నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ మహా మహాదేవుడు వచ్చాడు నైనా కుమారా వినాయకా ఏనాయనా ఎందుకు బేర్చే తండ్రి నువ్వు జగత్పితవి ఎందు నాకు తండ్రివి అందరికీ తండ్రివి కాబట్టి నిన్ను అర్చించాలనుకుంటూ ఉన్నా ఏమి లేవు గది అదే విశ్వమంతా నువ్వు నిండిపోయి ఉన్నావు గనక నేను అందరిలాగా కొద్ది పులిహోర అది తీసుకొని రాలేండి ఎందుకని పులిహోరలో ఉండేది కూడా నువ్వే ఇంద్రుడు ఎంత మర్చుకుంద విఘ్నేశ్వరుడు అంటే చిన్న విషయం కాదు అది నన్ను చెప్పాను కదా ఆయన విఘ్నరాజా కాబట్టి పులిహోర చేసి పెడతారు కాళహస్తి దేవస్థానాన్ని పోండి పులిహోర ఉంటుంది తిరుపతి వదిలి అడ్డు కాళహస్తిలో పులిహోర శ్రీకాళహస్తిలో పులిహోర ప్రసాదం చెప్తాను నీకు ఇష్టం అంటాయి ఎవరికి ఇష్టమో తెలియదు ఆయనకేమిష్టం మనకి ఏది ఇష్టమైతే కనుక హే భగవాన్ తండ్రి నీకు నేను పులిహోర పెడదామంటే రైస్ ఏంటి అని ఆలోచన చేస్తే అది నువ్వే అన్నం బ్రహ్మ అన్నం బ్రహ్మేతి మళ్ళీ అన్న బ్రహ్మోపాసన మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేసేది అన్నం నువ్వే అన్నం నువ్వేనప్పుడు అన్ని కూరగాయలు నువ్వే అన్ని కూరగాయలు నిమ్మకాయలు కూడా నువ్వే చింతపండు కూడా నువ్వే నాకేలా చింత సరేనా ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు ఏం పెట్టాలని నాకు అర్థం కావడం లేదు రేపు పెట్టకపోతే పూజ ఎటరా నైవేద్యం అంటావు కదా ఇప్పుడు నైవేద్యం సమర్ప అదిగానే నేను ఒకటి కోరుతున్నా హే భగవాన్ ఇదంతా నీదే గనక నీ విశ్వరూపాన్ని నేను ధ్యానిస్తున్నాను గనక అయితే ఏం చేయమంటారు నీ తల నాకు ఇచ్చే ఓ ఇది చాలా పెద్ద ప్రాబ్లమే ఇది చిన్నపిల్లలు ఏదడిగితే అది అడుగుతారు ఆ తల ఇచ్చేస్తే ఏం చేస్తావా ఆ తల పెడతా ఇది ఎందుకు అడుగుతున్నాడు తెలుసా ఆయన తల ఒకప్పుడు పోతే వచ్చింది ఎవడు కూడాను ఇది డెప్త్ సైకాలజీ వాడి మనసులో నుంచే చూస్తాడు ఆయన చెప్పడం పురాణాల్లో పురాపి నవమీతి పురాణం అవి అప్పటి కానీ ఈ రోజు కూడా అనుకూలంగా ఉండేది పురాణం అనేది అందుకని నా చల్లగా ఇచ్చేమన్నాడు నాకు బాధ లేదు మీ అమ్మ నడిటప్పు ఆవిడ ఎస్ అంటే ఆవిడ దగ్గరే పోయి అమ్మ నాన్న నువ్వు చెప్తే తలకాయ ఇస్తాను వరే నువ్వు ఇంకేదో నాకున్న తలకాయ ఎందుకు అడిగాడు ఎందుకని నేను కల్పించే నొప్పి ఎంత దానికే కదా అది రాకపోతే నేను ఎక్కడ కల్పించేది నేను నొప్పి కల్పించాలంటే తల ఉండాలి కాబట్టి తల ఉండి తిరాల భర్తకి ఎందుకని అది తల ఉంటేనే తల నొప్పి క్రియేటివ్గా అసలు తలేని భర్త ఏ పోండి స్వామిజీ తల లేకుండా భర్త ఎక్కడ ఉంటారు ఏంటిది మీరు చెప్పేది మరి ఓయబ్బో ఎనభై శాతం వాళ్లే ఇది మీకెట్లా తెలుసు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఆయన అది కాబట్టి ఉన్నారు అప్పుడు ఈశ్వర్ ఇక పట్టుకున్నాడట నాదా తల్లి నాదా తల్లి సరే నాయన ఇది పెద్ద ప్రాబ్లం అసలు ఎందుకు అనవసరం అడిగాను పోయి పట్టుకుని తల్లి తల్లి ఏంటి ఆయన ఏం చేయాలంటే నాయన ఇప్పుడు ఏంటిరా నువ్వు ఏం లేదు నేను ధ్యానిస్తున్నాను కదా పూజలో పెట్టుకుంటా అందుకని అడుగుతున్నాను సరే ఇవా నా తల లాంటిదే ఇస్తా ఎందుకని అంటే ఇప్పుడు నా తల నీకు ఇచ్చిస్తాను అనుకో నువ్వు మళ్ళీ సమర్పయామైనప్పుడు నేను అందుకోవాలి కదరా ఈయన చూడు ఈయన మళ్ళీ సమర్పయామన్న నేనే కదా అందుకోవాలి నేను లేకపోతే ఎట్లా అందుకని తల నీకు కావాలా తల నేను ఇస్తాను మళ్లీ నువ్వు ఇచ్చింది నేను తీసుకోవాలా తల లేకపోతే నేనే తీసుకుంటాను కాబట్టి నా తల నాకు ఉండాలా నా తల లాంటి తల నీకు అది నువ్వు పెట్టు విశ్వరూపాన్ని దర్శించుకో నువ్వు నాకు నైవేద్యాన్ని ఇప్పుడు ఏమన్నా అంటే బాగానే ఉందిలే ఎందుకంటే నీ పర్పస్ సరవద్ది ఆ మా అమ్మ పర్పస్ కూడా సరవద్ది అందుకని సరే ఇచ్చేయమంటే అప్పుడు భగవాన్ హ్యాస్ క్రియేటెడ్ కోకోనట్ సరేనా కొబ్బరికాయ ఉండరా కొబ్బరికాయ తయారు చేశాడు ఎందుకో తెలుసా దానికి మూడు కళ్ళు అటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఉండడం చూసారా ఎంత పవిత్రం అందుకని ఎక్కడ కూడా ఇప్పుడు గృహప్రవేశం చేయాలన్నా కొబ్బరికాయ పెట్టాలి ఏది పెట్టినా కొబ్బరికాయ ఒక ఇంటికి తల్లి వచ్చింది అనుకోండి ఆమెకు పసుపు కుంకుమ అది పెట్టి ఆమెను పంపించేటప్పుడు ఒక కొబ్బరికాయ కొబ్బరి బడం ఎందుకో తెలుసా అది ఆమె ఊళ్ళో పెడతారు ఆమె ఇలా ఎచ్చుకొని ఎందుకు పరమ పవిత్రం పరమ పవిత్రం మీరు నా భయంగా కొంచెం కొబ్బరికాయలు చేస్తారేమో నాకు ప్రాబ్లం అయిపో అత్తి మీకైతే పర్వాలేదు ఇప్పుడు చెప్పేది మీరు తెచ్చేవాటికన్నా అది చూపే ధర వైపు ఇంక మేము ఇంకా దానికి ఒక రూమ్ కట్టాలి మళ్ళీ అందువల్ల కొబ్బరికాయ చూసారా అప్పుడు కొబ్బరికాయ క్రియేట్ అయ్యింది నానా నేను ఏంటిదంటే చూడండి ఆయన పైన మూడు ఉన్నాయి కదా త్రయంబకాయ కనుక మాను ఎందుకని భగవంతుడు నాకు రెండో వస్తువు లేదు భగవంతుని సమర్పిస్తున్నానంటే ఆ పరమశివుడు ఆ కొబ్బరికాయ రూపంలో ఉన్నాడు కనుక కొబ్బరికాయ ఇప్పుడు అంటారు ఏ గుమ్మడికాయ గుమ్మడికాయ ఎందుకు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలంటే ఎందుకో తెలుసది పరమాత్మ యొక్క పరమేశ్వరుని యొక్క స్వరూపం త్రయంబకాయ త్రిపురాంతకాయ తర్వాత నంబర్ ఫోర్ త్రిపురాంతకాయ ఇది త్రిపురా సంహారం ఇంతకుముందుకు ఇది ఒక కథ మీకు ఎక్కడ చెప్పాను ఇది మమ్మల్ని అడిగారా కవిలోపనిషత్తుల్లో చెప్పలే పురత్రయ క్రీడతి ఎస్ జీవ చెప్పలేదు అదే పురత్రయం కాబట్టి ఆ త్రిపురా సంహారం అంటే రాక్షసులుండి వాళ్ళు ఒక చోట మూడు కోటలు కట్టుకొని ఉన్నారు రాక్షసులు ఆ మూడు కోటల్లో ఉండేటువంటి రాక్షసుల్ని ఈయన ఛేదించి వాళ్ళని సంహరించాడు కనుక ఆ త్రిపురాసురులని ముగ్గురు రాక్షసుల్ని మూడు కోటలు కట్టుకొని జీవించేటువంటి వాళ్ళని సంహరించాడు అది త్రిపురా సంహారం కాకపోతే ఏంటంటే ఎట్లా సంహరించాడంటే విచిత్రమైనటువంటి వ్యవహారం ఇది సరే వాళ్ళ మీదకి అందరు కలిసి వచ్చారు పాప శివుడుతో అది తమాషా శివుడు కష్టం వచ్చినప్పుడు శివుడి మీద దోస్తారు ఇప్పుడు చూడండి మనకు క్షీరసాగరంలో కూడాను కామధేను వచ్చింది కల్పదురు అన్నీ వచ్చాయి ఉచ్చ అట్లాగే ఏనుగు వచ్చింది కదా అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసిపోయారు ఇంద్రుడు ఒకటి కదా ఎవరికి వాళ్ళు లక్ష్మీదేవి వచ్చింది నారాయణమూర్తి ఈయన ఎక్కడ అవసరమైందంటే విషం తాగే చోట అతి శివుడు మంగళహర మంగళకరుడు కాబట్టి మన కష్టాల్లో ఉపయోగపడేటువంటి వాడు పరమాత్మ పరమేశ్వరుడు అందుకని ఇవన్నీ ఆ త్రిపురాసురుల యొక్క బాధ ఎక్కువగా ఉందాయంటే విష్ణుదేవుడు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ఆయన్ని పోయి అడిగారు ఏమయ్యా నువ్వు పోయి అని ఆయన అస్సలు పలకల ఫ్లూట్ వాయించడమే వాయించడం వాయించడమే వాడలే వద్దులే బాబు ఊదులు ఎక్కువగా ఉంది మనం బాధాండి పాపం శివుడి దగ్గర పోగానే ఆయన అంత బాధపడుతున్నారా అంత మిమ్మల్ని కష్టపెడుతున్నారా వాళ్ళు త్రిపురాసురులు వాళ్ళని వధిస్తాను ఆయన బయలుదేరితే అప్పుడు అందరూ సంతోషపడారట ఎందుకని ఈయన పోతున్నాడు కదా త్రిపురా సంహారం జరగద్దని మరి ఆయనకి రథం కావాలి కదా రథం కావాలి రథాన్ని తోలేవాడు కావాలి యుద్ధానికి పోతున్నాడు తర్వాత ధనుస్సు కావాలి తర్వాత బాణాలు కావాలి ఇవన్నీ ఉంటేనే పోయేది యుద్ధానికి లేకుండా ఊరుగా ఒట్టి ఆడి పోయే సినిమా ఇవన్నీ కావాలి ఎట్లంటే అప్పుడు భూదేవ అన్నదట నేను రథంగా తయారవుతాను భూమి రథంగా తయారైందా బ్రహ్మదేవుడు వచ్చాడు భూమిని సృష్టించిన నేనే ఆమె రథమైంది నేను లేకపోతేట నేను సారథిగా ఉంటానని ఆయన నాకు ముఖాలు పెట్టుకుని ఆయన కూర్చున్నట్టు ఇక ధనస్సు కావాలి బాణం కావాలి అప్పుడు అయ్యా బ్రహ్మదేవుడు ఈ సృష్టిని పరిపాలించేవాడు ఏ వేదాన్ని ఆధారం చేసుకుని ఈ సృష్టిని తయారు చేశాడు అటువంటి బ్రహ్మదేవుడే ఇలా అయినప్పుడు సరే మేము వేదాలు ఉన్నాం కదా జ్ఞానం మేము ధనుస్సుగా తయారవుతామని వేదాలన్నీ కూడా ధనుసుగా తయారైతే ఇప్పుడు మరి ధనుస్సు ఒకటి ఉంటే ఏంది లాభం బాణం ఉండాలా లేదా బాణం ఎవరంటే వేదం ధనుసుగా మారింది గనక వేదం మీద మంచి ఆధిపత్యం కలిగిన నేను గనక వేద నారాయణుణ్ణి అని విష్ణుమూర్తి వచ్చారట ఇప్పుడు చూడండి లాగేది ఏనా పొడిచేసి చంపేది ఆయన ఆయన బాణంగా తయారయ్యాడు ఇప్పుడు త్రిపుర సంహారం ఆడికి పోపోతాడు శివుడు త్రిపుర రహస్యం అని ఒక అందమైనటువంటి గ్రంథం అది అది కూడా చెప్పుకోవచ్చు ఒక నాలుగు నెలలు కానీ ఇవన్నీ అయిన తర్వాత ఇంక ఇదే పరిగదా మనకి ఏమంది త్రిపుర కూడా ఇంటారు కానీ ఈ నోరున్నంత వరకు మీకు చెవులున్నంత వరకు బాధే లేదు కానీ పోయి వాళ్ళు రాక్షసులు వచ్చి ముగ్గురు మూడు కోటల్లో నుంచి ఈయన పరిస్థితి అట్లా ఉందంటే శివుడు రావడమైతే వచ్చాడు కానీ ఎక్కిన తర్వాత భూమి కదా రథం కదిరితే కదా హే హే రే ఎవరు తోరేది ఆయన ఎక్కడ చెప్పండి ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నానుకోండి ఇక లైట్ ఒక ఆయన ఆయన ఒకనా మైక్ ఒకనా ఇంతే నేనే పోయి లైట్ వచ్చుకోవాలని మీకు పెట్టాడు అందుకని పాపం పరమేశ్వరుడు ఆయన బాధ చూడండి పరమేశ్వరుడు అటు చూశాడట ఎత్త అప్పుడు బ్రహ్మదేవుడు భూమిని నువ్వు పోకపోతే అట్లా ఎందుకంటే సారథి కదా అది ఉందంటే నాలుగు మొక్కలు కానీ ఇటు తోతున్నట్ట ఒక డైరెక్షన్ లో పోవడం లేదు అర్థం మీకు ఒకసారి ఇట్టి పోయినట్టే ఉంటాడు తర్వాత మర్చిపోయాం రథ చక్రాలున్నా రథ చక్రాలు సూర్య చంద్రుడు వచ్చి కూర్చున్నారట మేమున్నామండి ఒక చక్రం పోయినది ఒక చక్రం కింద ఉంటుంది ఒక చక్రం ముందు పోతే ఒక చక్రం కనుక వస్తాం సూర్య చంద్రుడు కనుక ఇది అమావాస పోరం కాబట్టి ఆయన తోలేవడమే ఒక్కోసారి ఇట్లా తోలుతాడు ఆయన సక్రమంగా తోతేమో రథ చక్రాలు గందరగోళంగా ఉంటాయి సరే ఎట్లకట్లా మా వదిలేస్తాం బాణం అంటే బాణం విష్ణుమూర్తి కదా ఈయనెప్పుడు నేత్ర యోగ నేత్ర ఇవన్నీ చూసి ఒరే ఒరే భలే వాళ్ళని తెచ్చు రథమేమో కదడు డిఫరెంట్ డైరెక్షన్స్ లో తోలుతాడు ఈ చక్రాలేమో ఒకటి ముందుకి ఒకటి పైకి ఒకటి కిందకి ఒకటి వెనక్కి ఒకటి ముందుకి ఇవి లాగుతూ ఉండే పోనీ ఎట్లకట్ట వదిలేస్తామంటే ఆ బాణం నిద్రపోతుంది ఎవరి వీటితోన ఎలక్షన్ లో గెలిచేది ఈ పార్టీలంతా కలిసి నా కొంపం ముంచుతాయేమో ఇదేం అలోయన్స్ ఇది చాండాలమైన అనుకోని ఒక్కసారేట పరమశివుడు చూడండి ఆయన చాలా సీరియస్గా ఉంటాడు పరమశివుడు రాముడు వాడంతా చాలా సీరియస్ పర్సనాలిటీస్ అవన్నీ పరమశివుడు ఎప్పుడు ధ్యానమే అందుకని ఆయన దగ్గర పోతే మన జాగ్రత్తగా రాముడైతే అసలు దశరథంకే వాడు రాముడు వస్తుంటాయి ఆ మర్యాద పురుషోత్తముడు మనకు సరిపోయేది మనకు మించనే వ్యవహారం లేదు మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు ఆడుకోవచ్చు పాడుకోవచ్చు ఆయనకి బ్యాల్ ఇచ్చి మనం బ్యాట్ ఎత్తుకోవచ్చు మనం మళ్ళీ తీసుకుని ఆయన బ్యాట్ ఇవ్వచ్చు పదకొండు గంటలకేం గొప్ప మంచం సరేనా ఇది కానీ శివుడు ప్రశాంతంగా అట్లుండేవాడు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నిలబడ్డారో వాళ్ళని చంపాలనుకొని ఇవన్నీ చూసేటప్పటికీ ఈ రసము ఈ చక్రాలు ఆ సారథి ఈ మాణం ఇవన్నీ చూసి వీటితో నాని ఆయనకే ఉబ్బితబిబ్బులైపోయి అన్నాడు త్రిపుర సమానం జరిగిపోయింది అధితం శివుడు ఏం చేయలే విష్ణువేమో నిద్రపోతానే ఉన్నాడు యోగ ఉండాడు శాంతాకారం భుజిక వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు ఉండారు హీనేమో ఇటట్ట కొంతసేపు నడుపుతూ ఉన్నాడు బ్రహ్మదేవుడు చక్రాలు కిందకి పైకి ముందుకి వెనక్కి తిరుగుతున్నాయి అసలు ఇన్ని జరిగినా కూడా ఇయన కూర్చున్న రథం మాత్రం కదలడం లేదు భూదేవి కానీ ఈయన ఒక్కసారి నవ్వాడట త్రిపుర సంహారం జరిగిపోయింది కాబట్టి త్రిపుర సంహారం పురత్ర ఏ క్రీడతీయ కాబట్టి మనము ఎప్పుడు మనం చేయాల్సింది కూడా త్రిపుర సంహారమే అజ్ఞాన నాశం అది ఎక్కడుంది మూడు చోట్ల ఉంది మూడు కోటల్లో ఉంది ఎక్కడ జాగ్రత్త స్వప్న సుశబ్ది మూడు చోట్ల ఉంది ఆ మూడు చోట్ల దాన్ని మనం సంహరింపజేయాలి అట్లాగే త్రికానములు భూత భవిష్యత్ వర్తమానాలు ఈ మూడు చోట్లంది అట్లాగే స్థూల సూక్ష్మ కారణదేహాలు ఈ మూడు చోట్లంది వీటిని ఎట్లా మనం సంహరించాలని తెలుసా అద్భుతమైన మెసేజ్ ఇక్కడ కీప్స్ మైల్స్ ఎట్లా సంహరించాలా శివుడు త్రిపురాసులను ఎట్లా సంహరించాడు జస్ట్ నవ్వుతూ ఆయన నవ్వాడు వాళ్ళు అంతే కాబట్టి నీవు కూడా అజ్ఞానాన్ని ఎట్లా సంహరించాలి నేను ధ్యానం చేయాలి వాట్ ఎ వండర్ఫుల్ ఫేస్ ఫ్రెటి ఫేస్ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఎందుకని ఇంతకైనా ఆనంద మార్గం లేనిలేదు ప్రపంచం ఈ మార్గంలో ఉండి ఎవడైనా ఏడుస్తూ ఉన్నాడంటే అది పాపం చేసుకునే వ్యవహారం తప్ప కావాల్సినంత అంబుల పొదులున్నాయని అర్థం అంతకే అని లేదు ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఈ నవ్వుతూలని ఎందుకని చిదానంద స్వరూపం గనక ప్రహసితం ప్రియ ప్రేమవం గోపిక గీతం ఆ విధంగా ఆనందంగా ఆ నవ్వులోనే ఆనందంలోనే వాటిని నశింపజేయాలి అనేటువంటిది కాబట్టి ఇదంతా కూడా మనకు త్రిపుర సంహారం పురత్రయ క్రీడతాసే జీవహ మూడు పురాల్లో చరించడం జరుగుతుంది అక్కడ త్రిపుర సంహారం జరగాలి త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ త్రికాలమేవ అగ్ని అగ్ని ఈ మూడు కాలాలు ఏవైతే ఉన్నాయో అదే అగ్ని స్వరూపం అంటే భూత కాలం ఉంది వర్తమానం ఉంది భవిష్యత్తు ఉంది వాస్తవానికి మూడు లేవు ఉండేది ఒకటే వర్తమానమే ఏది వర్తమానం అని చెప్తావు భూతకాలాన్ని రెఫరెన్స్ ఇవ్వకుండా వర్తమానాన్ని చెప్పలేవు జరిగిపోయింది చెప్తున్నా అనుకోండి భూతం ఎప్పుడు చెప్తున్నావు ఆ మాట వర్తమానంలో చెప్తున్నావు జరగబోయే చెప్తున్నావు అనుకో అది ఎప్పుడు చెప్తున్నావు నువ్వు ఎల్లుండి ఎట్లా జరుగుతుంది పదకొండు గంటల క్రికెట్ ఎట్లా అవుతుంది ఎట్లా చెప్పగలుగుతున్నావు నువ్వు అది జరగబోయేది ఇప్పుడు ఎట్లా చెప్తావు వర్తమానంలో మాట్లాడుతున్నావు సపోజ్ నువ్వు పదకొండు గంటలకు వచ్చింది అనుకోండి భవిష్యత్తు అది మళ్లీ వర్తమానం అయిపోతుంది ఇది తమాషా ఒకటే కాలం ఉంది ఆ కాలం ఈ కాలం మీద ఈ కాలం ఆ కాలం మీద ఆధారపడలేదు ఒకటే ఉంది వర్తమానం ఉంది కదా కాబట్టి కాలాగ్ని ఏవా కాబట్టి ఇది ఏదైతే ఉందో కాలం త్రికాలం ఏవా అగ్ని కాబట్టి మూడు కాలాలు కూడా లేకుండా పోతుంది అది కాలాతీత స్థితి అది కాలాతీత స్త్రీ కాలాగ్ని కాలాయ తర్వాత కాలాగ్ని రుద్రాయ ఆహో కాలాన్ని నశింపజేసేవాడు అగ్ని స్వరూపంగా ఎందుకో తెలుసా కాలం కాలహ జగద్భక్షకహ ఈ జగత్తును కబలించేది కాలమే చాలా ఇంపార్టెంట్ కొందరు అంటూ తమాషా ఈ పదాలన్నీ అర్థం చేసుకోకపోతే జీవితంలో మామూలుగా ఉంటాయి అర్థమైంది అనుకోండి అవి ఒక అందమైన మలుపు తిప్పేస్తాయి కొంతరంటే నా టైం వృధా అయింది అండి అని ఓ నా కాలం అంతా వృధా అయిపోయిందండి ఈరోజు నాకు ఒక గంట సేపు నా టైం వేస్ట్ అయిపోయిందండి టైం కాదయ్యా వేస్ట్ అయ్యేది టైమ్లో మనం వృధా ఇది పాయింట్ టైం కాదు వృధా టైం ఎప్పుడు ఉంది కదా ఎందుకని ఎప్పుడు లేదు కనుక కాలం ఏముంది అది నీ మానసికమైనటువంటి భావన అటువంటిది కాలం ఎక్కడ వృధా అవుతుంది కాలంలోనే సృష్టి జరుగుతుంది కాలంలోనే సమస్తం నడుస్తూ ఉంది కాలం వృధా మాట అనర్థదాయకం కాలం కాదు వృధా అయ్యేది మనం వృధా ఎందుకో తెలుసా కాలం దేహాన్ని మార్పు చేసుకుంటూ వస్తా దేహం యొక్క అందాన్ని మార్చేస్తా ఉంది రూపురేఖల్ని మార్చేస్తా మూర్తి మత్వాన్ని మార్చేస్తా ఉంది రేపు రూపం మరొక రోజు ఉండడం లేదు కాబట్టి ఒకే దేహం ఉండినా కాలానుగుణంగా ఈ మార్పులన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి ఒక దశలో ఏమైపోతా ఉంది కాలం ఈ రూపాన్ని తీసుకెళ్లి దేహాలను మారుస్తూ మారుస్తూ చివరికి వెళ్ళేటప్పటికి భస్మాంతం శరీరం అది భస్మధారణ భస్మాంతం శరీరం చివరికి వచ్చేటప్పటికి ఏమైపోతుంది భస్మం దేహం భస్మమైపోతుంది అది విభూతి అది భగవంతుని యొక్క ఐశ్వర్యం ఏది విభూతి కాబట్టి ఈ భస్మం ఎక్కడుంటుంది శ్మశానంలో దేహాలు తగలబెట్టిన తర్వాత అందుకని శ్మశానవాసి పరమేశ్వరుడు అందుకని దేహాలని ఎత్తుకుపోయేటప్పుడు పూర్వం అనేవాళ్ళు అయ్యా ఎక్కడే తీసుకుపోతున్నారు అతన్ని అంటే శంకరాలయం దేశ పోతున్నామండి శంకరాలయం అనే పేరు అట్లా శంకరుడు యొక్క ఆలయం ఏది శ్మశానం కారణం ఏంటో తెలుసు అన్ని దేహాలు అక్కడ దహింపబడతాయి దగ్ధం ఇప్పుడు మీరు అడగచ్చు సాధి పూడుస్తు మన సంప్రదాయమే కాదు పూడ్చేది దేహాన్ని తీసుకెళ్ళి పూడ్చడం అనేది మన సంప్రదాయమే కాదు మన సంప్రదాయం దగ్గం చేయడమే దేహాన్ని సరేనా ఆ తరువాత దానికి కారణాలు చాలా ఉన్నాయి మీకు గతంలో చెప్పి మర్చిపోయినారు ఇంకొక అకేషన్లో చెప్తాను నవ్వు ఇట్స్ నాట్ ద టైమ్ ఫర్ దట్ భస్మంతం శరీరం దేహం శివ చివరికి భస్మంగా మారిపోద్ది కట్టెల మధ్య పెట్టి కాల్చేస్తారు కానీ తమాష ఏంటంటే నల్లటివాడైనా ఎర్రటివాడైనా ఇంకొక వర్ణంతో ఉన్నా చివరికి కాలిపోయిన తర్వాత ఉండే భస్మము ఒకే కలర్ ఆయన ఎర్రట ఆయనండి అందుకనే ఎర్రగా ఉంది ఈ నల్లటైనా భస్మం నల్లగా ఉంది అండి భస్మం ఈజ్ ఆల్వేస్ వైట్ శివుడు గౌరవ వర్ణమే కాబట్టి భస్మం కూడా గౌరవర్ణమే తెల్లటి వర్ణం వేప చెక్కలతో కాల్చినా చింత చెక్కలు వేసి కాల్చినా అర్థమవుతుందే లేదు చందనపు కొయ్యలతో కాల్చినా ఏ కొయ్యని తెచ్చి మీరు కాల్చినా ఆ కొయ్యల్లో ఉండేటువంటి గుణాలు ఒకదానికి ఒకదానికి వేరుగా ఉండొచ్చేమో ఇప్పుడు వేప తీసుకొని మనం నవ్వులేము అనుకోండి దాన్ని అది చేతుగా ఉంటుంది చింత తీసుకుంటే పులుపుగా ఉంటుంది ఇట్లా ఉండొచ్చేమో అది మనం ఒక చంద్రపుయ్య న వెళితే చేదుగా ఉంటది ఇట్లా ఉండొచ్చేమో గానీ భస్మం దగ్గరకు వచ్చేటప్పటికి వేప కొయ్యేది ఒక రకంగా ఇంకొకటి చింతకోయ్యేది ఒక రకంగా చందనం ఒక రకంగా కాకుండా అన్ని గెలిచి వైట్ భస్మాంతం శరీరం చివరికి వచ్చేటప్పటికి కేవలం అది అలా మిగిలిపోయింది కాబట్టి ఎన్ని రూపాలతో ఈ ప్రపంచంలో మనం ఉండినా చివరికి అంతా ఒకే రూపం శివరూపాన్ని పొందుతూ ఉన్నాము కాబట్టి ఆయన కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ నీలకంఠుడు చూచారా కంఠము నీలంగా కలిగినవాడు ఎందుకు వచ్చింది నీలకంఠుడు అనేది క్షీరసాగర మదనంలో ఆ కాలకూట విషాన్ని పానం చేశాడు గనక ఎవరి లోక కళ్యాణార్థం అంతే కదా ఆయన కాలకూట విషయాన్ని గనక పానం చేయకుండా ఉంటే ఏమో అది ఆయన పానం చేశాడు आयुक्त त्यागा के चिन्ह आयुक्त कंठम नील वर्ण तो मन गोचरीस्बी आ रोज भयपड़ पार विषम दानी वेस कुहरे पंचमुस् కుత బీహీ అద్భుతమైన మాటది మే నాకు బీహి కుత నాకు భయం ఎందుక నాకెందుకు భయం భక్తుడు చూడండి అభయస్వరూపుడుగా నాకెందుకు భయం ఎందుకని కుహరే పంచముకోస్తే కుహరే హృదయ కుహరే హృదయ కుహర మధ్య కాబట్టి నా హృదయ గుహలో ఎవరున్నారు తెలుసా పంచముఖ అస్థి పంచముఖోస్తి ఈ పంచముఖ శబ్దం పంచముఖ అంటే చాలా అర్థాలు ఉండే అసలు పంచ అంటేనే విశాలం అని అర్థం పంచ అంటే విశాలమైన విస్తారమైన అని అర్థం పంచముఖ ఐదు ముఖాలు కలిగినటువంటి వాడు ఈశ్వరుడు ఇది అర్థం పంచముఖాన్ని నీకు తెలుసా పంచముఖుడు అంటే సింహం కూడా సింహం పంచముఖ ఎందుకో తెలుసా సింహానికి ముఖం చాలా పెద్దది దేహం అంతా చిన్నది ఉంటుంది అందువల్ల పంచముఖ కుహరే రే గుహలో గుహలో ఉండేటువంటిది సింహం హృదయ గుహలో ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు పంచముఖుడు కాబట్టి పంచముఖ సింహం ఏదైతే ఉందో గుహలో ఉంటుంది పంచముఖుడు ఎవడైతే ఉన్నాడో ఆయన మన హృదయ గుహలో ఉంటాడు ఓకే క్లియర్ పంచే విస్త అందువల్ల పంచపాత్ర ఎందుకు వచ్చిందో తెలుసు అది మనం పూజలో పంచపాత్ర పెట్టుకుంటాం చూండి పైన పెద్దగా ఉండి కిందకు వచ్చేటట్టు మెల్లగా అందుకని ముఖం విస్తరించి ఉండి పంచముఖ ముఖం విస్తరించి ఉంది కిందకు మనం ఏదో గ్లాస్ పెట్టుకుంటున్నాం పంచపాత్ర అంటే పై భాగాన విస్తారంగా ఉంటుంది విశాలంగా ఉంటుంది కిందకు తక్కువ ఉంటుంది అందువల్ల పంచముఖ కాబట్టి పంచ విస్తారంగా ఉంది కనుక పంచపాత్ర ముఖం విస్తారంగా ఉండేటువంటిది అందువల్ల పంచపాత్ర ఉద్ధరిని తీసుకొని రండి పంచపాత్ర అంటే ఇది ఉద్ధరిని దాంట్లో ఉండేటువంటి తీర్థం ఇస్తే మనం ఉద్ధరింపబడతాం కనుక అది ఒరిని ఆ పదాలు సరేనా కాబట్టి పంచముఖ అంటే అటు సింహం కుహరే మన హృదయ గుహలో కుహరే హృదయ కుహరే పంచముఖోస్థే పంచముఖ అస్థే కాబట్టి పంచముఖేశ్వరుడు త్రయంబకాయ త్రిలోచనాయ ఆ ఆ మహానుభావుడు విశ్వేశ్వరాయ మహాదేవాయ కాబట్టి పరమేశ్వరుడు కుహరే పంచముఖ అస్థి మే కుతో భీహీ మే భీ కుత నాకు భయం ఎక్కడుందయ్యా కాబట్టి భక్తుడికి ఎప్పుడు భయం అనేది లేదు అభయస్వరూపుడు భయమేల భయం భక్తజనులకు భయం భయం భక్తజనులకు భవభయరుడే వాంధవుడైయుండ భయ్య మేల భయమేళ భక్తజనులకు భవభయరుడే వాంధవుడైయుండ భయమేల భయమేల భక్తజనులకు పాలలోచనుడు Parameswarudu Palalochanudu Parameswarudu Chandrasekarudu Gangadharudu Chandrasekarudu Gangadharudu chandra ganga Markalde Yuni Ah ಕಂಡೆ ಯೂನಿ ಬrochina shivudu markande yuni brochina shivudu andaga ninduga thodeyunda ga andaga ninduga thodeyunda ga bayya mella bayya mella భక్త జూలకు భవభయోడయుండ భయమేల భయమేల భక్త జూలకు మృత్యుంజయా కనెక్షన్ మృత్యుంజయా మృత్యువుని జయించినటువంటి వాడు మృత్యువు ఆయనకి లేదు మనకు మృత్యువు ఉంటే కూడాను ఆయన్ని ఆశ్రయిస్తే మనం మృత్యువుని జయిస్తాము అమృతత్వాన్ని పొందుతాము కాబట్టి మార్కండేయుడికి మృత్యు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి శివలింగాన్ని బట్టుకుంటే యముడు పాశం వేసినా కూడాను అప్పుడు అయం మదీయహ్ వీడు నావాడు అని యముడినే సంహరించినటువంటి వాడు మళ్లీ పుట్టాడు యముడు యముడికి ఒకసారి అయిపోయింది పూజ తర్వాత మళ్ళీ తయారయ్యాడు అవసరం ఉన్నది మళ్ళీ పట్టురాండి ఒకసారి డిస్మిస్ చేసేసాడు మళ్ళీ జాయిన్ చేశాడు రీ అపాయింట్మెంట్ అది అర్థమవుతుందా ఎముడికి ఇది మార్కండేయుణ్ణి కాబట్టి మార్కండేయుణి బ్రోచిన శివుడు అండగ నిండుగ తోడైల భయమేల భక్తజనులకు భవభయరుడే బాంధవుడైయుండ భయ్యమేల భయమేల భక్తనులకు ఏదో లేకపోతే కొందరికి భయం ఉన్నది పోకపోతే మరికొందరికి భయం ఈ రెండు భక్తులకు లేదు ఎందుకని ఉన్నటువంటి వాడు నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవా నిన్ను నమ్ముకున్నాను గనక నాకేం భయం లేదు కనుక మే కుతో భీ కుహరే పంచముఖ అస్థి మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సర్వానికి ఈశ్వరుడు తానే సదాశివాయ కాబట్టి ఎప్పుడు మంగళకరుడే నశించేవాడు కాదు గనక శ్రీమన్ మహాదేవాయ నమ కాబట్టి సామాన్యమైనటువంటి దేవుడు కాదు మహాదేవుడు శ్రీమన్ మహాదేవాయ నమ ఈ ఏకాదశి రుద్రుల్ని మనం ఒకేసారి అర్చించినటువంటి ఫలం ఇది ధ్యాన శ్లోకం కాదు గాని సంప్రదాయంలో మనకు అందింది రుద్రంలో రెండవ అనువాకంలో ప్రారంభమయ్యేటువంటి శ్లోకమిది ఇక మంత్రాన్ని రేపు ప్రారంభం చేస్తాం కోప తపాలు పాలు పారిపోయే కోపత పాలు పాపాలు పారిపోయే శివాత పాక్షిన్ సు ఆయుధాలు రక్షింప సాగే కో పతలు ప పా పోయి శిక్షిన్ సు ఆయుధాలు క్షింప సాగి దిక్కు నీవే కదా మాకు దీననాథ పతలు పపాలు పరిపోయి శిక్షు ఆయుధాలు క్షింపసే దిక్కు నివే కదా మాకు దీన నాధ నీ అడుగుల కడ పడివ్ శివా నీ అడుగుల పడివ నీలకంఠ శివా శివా శివా శివా నీడుల కడ పడివందో నీలకంఠ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణ పూర్ణమాయ ఓం శాంతి శాశా